ీగణాయ నమతిస్మృతిపరాణానామాలయ కరుణాయమామి భగవత్పాదశంకర లోకశంకర శబ్దస్పర్శాయో వేద్యా వైచిత్ర్యాజ్యాగరే పృథక్ తో విభక్తంవిత్ ఐక రూపే మళ్ళీ అన్నా ఒకసారి శ్లోకము మొత్తం లైన్ అంతా కలిపి చెప్తాను శబ్దస్పర్శాయో వేద్యా వైచిత్ర్యాగరే పృథక్ తో విభక్తస్తత్ సంవిదైక రూప్యాదక్షదస్పర్శాయ వేద్యాైచిత్ర్యా జాగరే పృథక్ తక్ తత్సంవితి ఐకరూప్యాత్ నా భిద్యతే ఇప్పుడు దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది వివేకం ప్రత్యక్తత్వ వివేక ప్రకరణము తత్వ వివేక ప్రకరణము తత్వాలలో ఉండే ప్రత్యక్తత్వం కాదు తత్వమే తత్వ వివేక ప్రకరణము తత్వాలలో ఉండే వివేకాన్ని అంటే తేడాను విస్తారంగా తెలుపుడు చేసే తత్వాలంటే ఏమిటో చెప్పాను అనారోపితాకారం తత్వం ఆ తత్వాలకి దృష్టాంతంగా మీకేం చెప్పానంటే పృథివీ చెప్తే జో వాయువాకాశములు అనారోపితాకారములు కనుక అవి తత్వములనబడు అయితే పృథివీ అని సూక్ష్మ పృథివీ స్థూల పృథివీ రెండు ఉంటాయి ఇప్పుడు బంగారం అన్నారనుకోండి బంగారానికి స్థూల రూపము సూక్ష్మ రూపము ఉంటాయి సూక్ష్మ రూపం స్థూల రూపం ఏమిటి ఏదో బిస్కట్ కిందో లేకపోతే వైది కిందో ఏదో ఏదో లేకపోతే నెక్లెస్ మొదలైన ఆభరణాల కిందో ఉంటుంది మీరు చేతో పట్టుకోవచ్చు కంటితో చూడొచ్చు అది పచ్చగా నిలుస్తూ ఉంటుంది ఇది బంగారము అని ఉంటుంది అది స్థూల రూపము బంగారం యొక్క అణువులు వ్యాలెన్సీ ఒకటి అది కంటికి కనపడుతుందా కనపడదు అది సూక్ష్మ రూపము కదండి ఇప్పుడు బంగారం యొక్క ఫిజిక్స్ స్థూల రూపము బంగారం యొక్క కెమిస్ట్రీ సూక్ష్మ రూపము తెలుస్తుందా అలాగే పృథ్వ అదేవిధంగా అంతే దృష్టాంతం దార్ష్టాంతిక దగ్గరికి వస్తే పృథివీ స్థూలము ఏదో ఎదుర్కొన్నా ఉంది మట్టి రోడ్డు సాలిడ్ ఇస్టేట్ ఎక్కడ ఏది సాలిడ్ ఇస్టేట్ కనపడ్డా అది కూడా పృథివే ఇప్పుడు మీరు చంద్రుడి మీద బొమ్మలు వస్తూ ఉంటాయి పర్వతాలు ఉన్నాయి అదంతా పృథివీయే పృథి అంటే మాత్రమే అనుకోద్దు సాలిడ్ ఇస్టేట్ ఇప్పుడు మార్స్ మీద క్యూరియాసిటీ అనే ఒక ల్యాండ్ రోవర్ ఒకటి తిరుగుతో ఆ బొమ్మలన్నింటినీ తీసి కిందకి పంపిస్తుంది మనం చూడొచ్చు ఆ అక్కడ కూడా కొండలు కోమలు అలా ఉంది మార్చి మీద టెంపరేచర్ అనుకూలంగా లేదు తప్ప లేకపోతే ఒకసారి అలా వాకింగ్కి వెళ్ళొచ్చి ఇట్లాగే ఉంది టెంపరేచరే చాలా కోల్డ్ ఆక్సిజన్లో అవి ఏమి ఉండవు అలాంటి సమస్యలు ఉన్నాయి తప్పిస్తే లేకపోతే మామూలుగా అది ఒక తుండ్రాంతరం అంటే చెట్టు చేమా ఎడాది ఎడారి ప్రాంతం అది కూడా పృథివీయే కాబట్టి పృథివీ అంటే సాల్డ్ స్టేట్ అది స్థూలము అయితే పృథివీకి ఒక గుణము కలదు గంధవతి పృథివీ గంధమనే గుణము మీరు పృథివీని చూస్తారు కంటితోటి పృథివీ యొక్క రూపాన్ని చూస్తారు ముక్కుతోటి పృథివీ యొక్క గంధాన్ని ఆఘ్రాణిస్తారు ఏమన్నా మీరు ఒకటి గమనించాలి ఆఘ్రాణించుట అంటే ఏమిటి తెలియట గంధమును తెలియట ఆస్వాదించుట అంటే రసమును తెలియట చూచుట అంటే రూపమును రంగును తెలియట ముట్టుకు స్పృశించుట అంటే స్పర్శను అంటే అది కోమలమైన స్పర్శయా లేకపోతే కఠినమైన స్పర్శయా వేడిగా ఉందా చల్లగా ఉందా దానిని తెలియట తెలియట అనేది మాత్రం మీరు కొత్తగా వదిలిపెట్టకూడదు స్పృశించుట అంటే అర్థం ఏంటి స్పర్శను తెలియట వినుట అంటే శబ్దమును తెలియట గమనించారా సో ఇప్పుడు మీరు గమనించండి ఇప్పుడు కొంతమంది అన్నింటిలోనూ పంచదారు వేస్తారు ఇప్పుడు వంట ఉండేవాళ్ళు అన్నింటిలోనూ పంచదారు వేయకూడదు పంచదారు పావిషంలో వేయాలి వంకాయ కూరలో పంచదార వేయండి అలాగే పులుసులో పంచదార వేయకూడదు పచ్చడిలో పంచదార వేయకూడదు కానీ కొంతమంది వేస్తారు గుజరాతీ గుజరాత్లో వేస్తారు వేసారనుకోండి కూరలో తీయదా ఉంది పచ్చడి తీయద ఉంది పులుసు తీయదా ఉంది పాయసం తీయదా ఉంది ఈ నాలుగింట్లు నాలుగు కూడా తీయగా ఉన్నాయంటే అవి స్వతహాగా తీయగా ఉన్నాయా లేవు వాటిల్లో ఆ తీయదనాన్ని కలిగించే ఒక ఒక ధాతువు ధాతువు అంటే మెటీరియల్ సఫ్ టఫ్ ఉందన్నమాట కాబట్టి ఏమిటంటారు కూర తీయగానే ఉన్నది ఏమిటంటారు ఆ తీపి పంచద పచ్చడి తీయగానే ఉన్నది ఏమిటా తీయదనం ఏమిటి పంచద పులుసు తీయగానే ఉన్నది అదేమిటి పంచద పాయసం తీయగా ఉంది అదేమిటి పంచదార చాలా బుద్ధిమంతులు మీరు పంచదార పంచే బాగా చెప్పారు ఇప్పుడు దార్థిక దగ్గరికి రండి శబ్దము తెలుచున్నది అదేమిటి తెలివి తెలివి స్పర్శ తెలుస్తోంది అదేమిటి తెలివి రూపము తెలుస్తోంది తెలివి రసము తెలుస్తోంది తెలివి తర్వాత గంధము తెలుస్తోంది అంటే ఇప్పుడు శబ్దం లేరు స్పర్శ వేరు రూపం లేరు రసం లేరు గంధం లేరు కానీ అవన్నింటినీ అవన్నీ దేని వల్ల తెలుస్తున్నాయో ఆ తెలివి ఐదా ఒకట ఒక తెలివికి సంస్కృతంలో పేరుంది ఆ పేరు చాలా అందమైన ముద్దైన పేరు చాలా పేర్లు ఉన్నాయి ముద్దైన పేరు సంవిత్ అంత అందమైన పదం అదే కానీ మొదలట్లేదు సంవిత్ ఇప్పుడు పంచదారం ఉండబట్టి నాలుగు తీయగా ఉన్నాయి అలాగే సంవిత్ ఉండబట్టి ఐదు తెలుస్తూ ఉన్నాయి ఐదు తెలియబడుతున్నాయి శబ్దస్పర్శాదయ వేద్యా తెలియబడుతున్నాయి శబ్దస్పర్శ ఆది శబ్దం చేత రూపరస గంధాలు పెట్టుకోండి శబ్దస్పర్శ రూపరస గంధములు తెలియబడుతున్నాయి అంటే అర్థం ఏమిటి తెలివి అనే ధాతువు ఒకటి కలదు ఇప్పుడు శబ్దస్పర్శ రూపరస గంధములు తత్వములు వాటికి ఆకారమేమి ఉండదు శబ్దానికి ఆకారం ఏమిటి పలికిన తర్వాత ఆకారం కానీ పలక్క ముందు అది ఆకారం ఏం ఆకారం ఇక్కడి నుంచి వస్తుంది శబ్దం ఇక్కడి నుంచి వచ్చింది ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళి నాభి నుంచి వచ్చింది అక్కడ ఆకారం ఏముంది నాభిలో ఆకారమేముంది పరాపశ్యంతి మధ్యమా వైఖరి వైఖరిలో ఆకారం ఉన్నది రామ అన్నారు ఇక్కడి నుంచి వచ్చింది రామ దానికి ఆకారం ఉన్నది రేప ఆకారం అకారకారం ఉన్నది ఇక్కడి నుంచి రావడానికి ముందు ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడి నుంచి వచ్చింది అక్కడ ఆకారం లేదు ఇక్కడి నుంచి వచ్చింది అక్కడ ఆకారం లేదు ఇక్కడి నుంచి వచ్చింది అక్కడ ఆకారం లేదు కాబట్టి శబ్దము తత్వము రసము తత్వము ఇప్పుడు మీరు శబ్దం తర్వాత స్పర్శ స్పర్శ తత్వము ఇప్పుడు ఇది గట్టిగా ఉంది ఇది కోమలముగా ఉన్నది ఇలా ఉంది ఇలా ఉన్నప్పుడు స్పర్శ ఉందా లేదా మీ చేతికి ఉంది కదా ఆ స్పర్శ ఎలా ఉంది గట్టిగా ఉందా కోమలంగా ఉందా ఏమీ లేదు స్పర్శ అంతే దానికి మళ్ళీ ఆకారం ఏం లేదు దానికి ఒక వర్ణన ఏమీ లేదు కేవలం స్పర్శ మాత్రమే అది టేబుల్ మీద పెట్టినప్పుడు గట్టి స్పర్శ ఇక్కడ పట్టుకున్నప్పుడు కోమల స్పర్శ ఏది పట్టుకోనప్పుడు ఏమిటది స్పర్శ తత్వము ఆకారం లేదు ఏమండి ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని కళ్ళు తెరుస్త తెరిస్తే కళ్ళకున్న శక్తి కళ్ళు ఏమిటి రూపాన్ని తెలుసుకుంటాయి ఆ రూపం ఎలా ఉంటుంది ఘటం ఉన్నప్పుడు ఘటాకారంగా ఉంటుంది పటం ఉన్నప్పుడు పటాకారంగా ఉంటుంది కానీ ఇన్ ఇట్ సెల్ఫ్ అది రూపము ఏదైనా అవ్వచ్చు రూపము కన్ను చూసేది రూపము ఇప్పుడు డాక్టర్ గారు కంటికి కళ్ళజోడి ఇస్తారు మీరు ఆ కళ్ళజోడుతో ఏది చూస్తారు ఘటాన్ని చూస్తారా పటాన్ని చూస్తారా ఏం ప్రశ్నండి ఏదైనా చూస్తాం ఘటమైనా చూస్తాం బటమైనా చూస్తాం కుద్యమైనా చూస్తాం కుశూలమైనా చూస్తాం సంస్కృతం వాళ్ళు ఇలాంటి భాష మాట్లాడుతూ ఉంటారు తెలుగు భాష కాదు అది చూస్తాం ఏ రూపాన్ని చూస్తాం అంటే ఆ రూప సామాన్యమేదైతే కలదో జనరల్ షేప్ అది తత్వము దానికి ఆకారం వస్తూ అది తత్వము ఇప్పుడు మీరు ఇలా కూర్చుని ఉండగా ఆరు రుచులు ఉన్నాయి కటు ఆమ్ల తిక్త మధుర ఎట్సట్రా ఎట్సెట్రా ఆరు షడ్రసాలు ఉన్నాయి మీరు కూర్చుని ఉన్నారు మీ నాలుగు కదీ ఉన్న రుచి ఏది ఆరింట్లో ఏది ఏది కదా కానీ నాలుగు ఒక రసం ఉన్నది రసం ఉన్నదిగా లేదా ఉన్నదా లేదా ఉంది కాబట్టి ఆకారం వేస్తే అది ఆరింట్లో ఒకటవుతుంది ఆకారం లేకుండా స్వతహగా ఉన్నది తత్వము రసము మీ ముక్కు ఇప్పుడు మీ ముక్కు దిబ్బడు వేస్తే నేను చెప్పలేను మీ ముక్కు చక్కగా పనిచేస్తుందని నాకు హోప్స్ ఎందుకంటే ఈ మధ్యకాలంలో ముక్కులు పనిచేయడం మానేసి ఎందుకంటే ఒకటి చలి అందరికీ ఎలర్జీ నాకు ఒక్కడికే ఎలర్జీ అనుకున్నాను నేను నేషనల్ ఎలర్జీ అనేది మనకు వచ్చింది వయస్సును బట్టి వచ్చిందేమో అనుకున్నా కుర్రాళ్ళు నా దగ్గరికి వచ్చి మాకు ఎలర్జీ ఉందని చెప్తే అది నువ్వు కుర్రాడు నీకు ఎలర్జీ ఏమిటయా అంటే నాకు ఆశ్చర్యం అందరికీ ఎలర్జీ ముక్కు ఎలర్జీ లేని వాళ్ళు చాలా కొద్దిమంది ఉన్నారేమో అనుకుంటాను సో ఎనివే మీ ముక్కు యొక్క గంధం ఏమిటి చెప్పండి అది జాస్మిన్ గంధమా మల్లెల గంధమా గులాబీ గంధమా ఏమిటా గంధం కానీ గంధం ఉందా లేదా ఉంది ఇట్ ఈజ్ అ స్మెల్ ఉచ్జ్ నాటే స్మెల్ టేస్ట్ వచ్చి నాటే టేస్ట్ అది తత్వము అంటే కాబట్టి శబ్ద స్పర్శాదయ ఇవి తత్వములు వేద్యములు తెలియబడే తత్వములు కానీ తెలివి ఒకటి ఉన్నది అది తత్వమే దానికి రూపం ఉండదు కాబట్టి శబ్దస్పర్శాదులకే రూపం లేదంటుంటే ఆకారం లేదంటుంటే ఆ తెలివికి ఆకారం ఎక్కడి నుంచి వస్తుంది అది తత్వము అది ఈ ఈ తత్వములన్నిటికీ ప్రకాశింపజేసే తత్వము ఓతో తత్వం ఇంకా బాపే దానికి ఆకారము అసలే ఉండదు సో ఆ తెలివి సో ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ పంచదార కూర పచ్చడి పులుసు పాయసం కంటే భిన్నమా విలక్షణమా లేకపోతే వాటితో పాటు ఐక్యమా విలక్షణం ఐక్యం అని చెప్పకూడదు మిమ్మల్ని ప్రశ్న అడిగి నేను సమాధానం కోసం ఎదురు చూస్తే మీరు తప్పు సమాధానం చెప్తే నేను వేలముఖం వేయాల్సి ఉంటుంది అధ్యక్ష నేను తక్కువ నేనే చెప్పేస్తా ఎందుకంటే వీరందరూ కలిసి రెండు ఒకటే చెప్పారనుకోండి నేను ఉదరడం పెట్టి ఇంటికి వెళ్ళడం మంచిది ఇంకా వివేకమేమి దాని పేరే వివేకం తత్వ వివేకం కాబట్టి శబ్దస్పర్శాది తత్వములు వేరు వాటన్నింటినీ ప్రకాశింపజేస్తే ఆ తెలివి తెలియడం అంటే ప్రకాశించడమే ప్రకాశించడం అంటే ఇది మాత్రమే అనుకోవద్దు ఇది కూడా తెలియాలి కదా ఆ తెలివి అనేటువంటి ఆ చైతన్య ప్రకాశం తత్వము అది వేరు ఇది విల ఏమండి శబ్దస్పర్శాది తత్వములు అనేకము అనేకము శబ్దము వేరు స్పర్శ వేరు రూపం వేరు రసం వేరు గంధం వేరు అయిదయ్యాయి ఇక శబ్దంలో ఎన్ని భేదాలు ఉంటాయి రామశబ్దం వేరు రామశబ్దం వచ్చేసింది నాకంటే ఏమైంది హరిశబ్దం వచ్చునా హరిశబ్దం హరిశబ్దం కూడా వచ్చేసిందండి అయితే గోశబ్దం వచ్చునా అది కూడా వచ్చేసింది అయితే మరి రమాణ శబ్దం అది వచ్చేసింది నపుషంగం అవి వచ్చేసాయి అయితే ఆశీష్ శబ్దం చెప్పండి చూస్తాను షకారాంత స్త్రీలు ఏ శబ్దం అని చెప్పండి అది రాలేదు చూడండి ఎన్ని మీకు ఎన్ని శబ్దాలు వచ్చినాయి ఆశీ శబ్దాలు కొన్ని ఉంటాయి శబ్దములు అనేకములు రూపములు అనేకములు స్పర్శలు అనేకములు కాబట్టి శబ్ద స్పర్శ రూపర గంధములు అనేకము ఐదయ్యాయి ఆ ఐదింట్లో ఏ ఒక్కదాన్ని తీసుకున్నా మళ్ళీ అనేకము ఒక్కొక్కటి కొన్ని కోట్ల కోట్ల రూపాలను కలిగి ఉంటుంది శబ్దాలు ఎన్ని శబ్దాలంటే ఏం చెప్తాం ఎన్ని రసాలంటే ఆరు రసాలు కొన్ని రసాలంటే ఆరుని లెక్క ఒళ్ళ వేశారు ఏమంటే ఆరుని మీరు అన్నారు ఇప్పుడు బెల్లం ఆవకాయ ఏ రసమో చెప్పండి దాంట్లో తీపి ఉంది ఉంది వగరు ఉంది అన్నీ ఉన్నాయి వగరు ఉంది అన్నీ ఉన్నాయి దాంట్లో షడ్ రుచులు ఉన్నాయి కాబట్టి ఇవి మిక్సులు చేస్తూ తర్వాత కాకరకాయతో ఆవకాయ పెట్టాం అది ఏ రసంలో పుడుతుంది కాబట్టి అది మూడు నాలుగు ఐదు రసముల యొక్క సమాహారం కలయిక అనేక రసాలు ఉంటాయి గంధములు అనేకం ఉంటాయి గంధములు అనేకం ఉంటాయి గంధాలన్నీ ఒక్కటే ఉండవు రూపములు అనేకం ఉంటాయి అవడానికి ఒరిజినల్గా ఫైవ్ మళ్ళీ వాటిల్లో ఒక్కొక్కటి మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ రూపాలు ఉంటాయి ఇది జగత్ అంటే జగత్తు అంటే ఇవే ఈ జగత్తు ఏమంటే మీకు తెలుస్తుందా మీకు తెలివి మీకు తెలుస్తున్నదే జగత్తు జాగరే మీరు తెలివి రావాలి మీకు తెలివి రావాలి మీకు తెలివి మీరు తెలుసుకోవడం ప్రారంభించాలి మీకు నేను మెడిటేషన్ చెప్తాను దాన్ని మీరు అభ్యాసం చేయండి దాన్ని నేను డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నా డెమోన్స్ట్రేషన్ అంటే అభినయము అంటారు వేదాంతులకు అభినయం ఒక ప్రమాణం ఉనికి కేవలం శబ్దమే కాదు అభినయం కూడా ప్రమాణమే అంటే మెడిటేషన్ డెమన్స్ట్రేషన్ అంటే డ్యాన్స్ డెమోన్స్ట్రేషన్లో ఉన్నది కదా మెడిటేషన్ కదా సో ఇప్పుడు కూర్చున్నా కూర్చుని నేను ఇప్పుడే నిద్ర లేచాను నిద్రలేస్తూనే తెలివి వచ్చినది తెలివి వచ్చింది ఈ తెలివి కళ్ళు తెరవగానే అనేకానేకములైన రూపములను ప్రకాశింపజేస్తుంది జరగగానే ఇంకా నేను జరగలేదు తెలుస్తా తెలిసినప్పుడు రూపాలన్నీ ప్రకాశిస్తాయి అప్పుడే చెవి మాత్రం శబ్దములను ఆ తెలివి చెవి ద్వారా శబ్దములను ప్రకాశింపజేస్తోంది ఆ తెలివి ముక్కు గంధములను కాఫీ స్పెన్ వస్తుందనుకోండి సపోజ్ గంధములను ప్రకాశింపజేస్తోంది ఆ తెలివి నాలుక రసములను త్వక్ చర్మము ద్వారా స్పర్శములను ప్రకాశింపజేస్తోంది ఇదిగో ఈ తెలివి ప్రకటమగుతున్నది ఈ తెలివి అంటే ఈ జగత్తంతా ప్రకాశించబోతోంది ఆ తెలివియే నా స్వరూపము అది కళ్ళు తర్వాత ఇది మెడిటేషన్ మీకు అర్థమైందా మెడిటేషను ఈ మెడిటేషన్ మీరు కనుక ఒక వారం పది చేస్తే మీకు జగత్తు గురించి ఉండే భ్రమలు తొలగిపోతాయి జగత్తు మీ నుంచి పుడుతోందా లేకపోతే జగత్తులో మీరు పుట్టారా నేనే దేహం అనుక్కుంటే జగత్తులో నేను పుట్టాను నేను తెలివి అనుకుంటే నా ఎందు జగత్తు పుడుతోంది నేను తెలివి వచ్చినప్పుడు నేను నిద్రపోయినప్పుడు గిట్టింది విలీనమైనది అది నా స్వరూపం ఇది మెడిటేషన్ ఈ మెడిటేషన్ నిద్రలేస్తూనే చేయాలి నిద్రలేస్తూనే ఆ కాఫీ అయినా అలా కంగారు పడకూడదు ముందు తెలివి తెలివి మెడిటేషన్ అవేర్నెస్ మెడిటేషన్ వన్ మినిట్ ఇది చేసేసి అప్పుడు కాఫీ తాగొచ్చు ఎందుకంటే యు ఆర్ ద సెంటర్ ఆఫ్ ది కాస్మాస్ ఈ సృష్టి కూడా మీ నుండి ఆవిర్భవిస్తోంది మీరండి సృష్టికర్త మీరే ఆ ప్రజాపతి మీరే ఆ హిరణ్య మీరే మీరు ఈ దేహమే నన్ను అనుకోవడం చేత వచ్చిన కష్టాలు ఇవన్నీ క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి అంటే అదే కాబట్టి ఆ తెలివి యొక్క మహిమను మీరు గుర్తించండి ఆ తెలివి యొక్క మహిమ ఏమిటంటే ఆ తెలివిలో తెలిసే శబ్దస్పర్శ రూప సగంధాదులు అనేకానేకములు వైచిత్ర్యము వైచిత్ర చిత్రము అంటే అనేకము వివిధ విశేష చిత్రం చిత్రం కంటే గొప్ప చిత్రం చిత్రం అంటే సినిమా చిన్నప్పుడు చిత్రము అంటారు కొత్త చిత్రము ఇప్పుడు మానేసారు అందరూ ఇంగ్లీషు మీ మా చిన్నప్పుడు కొత్త చిత్రము వస్తోంది అని అలా తర్వాత చలన చిత్రము అని వాడు చలన చిత్రం చలన చిత్రంలో ఎన్ని ఉంటాయండి ఎన్ని వస్తువులు ఉంటాయి ఎన్నేమిటి కోట్లాది వస్తువులు ఉంటాయి ఆ ఎన్ని చలన చిత్రములు ఉంటాయి వేలాది లక్షలాది చలన చిత్రములు ఉంటాయి వాటిల్లో ఎన్ని వస్తువులు ఉంటాయి కోట్లాది వస్తువులు ఉంటాయి వీటన్నింటినీ ప్రకాశింపజేసే ప్రకాశము ఒకటియా అనేకమా ఈ ప్రకాశము వీటన్నిటికంటే విలక్షణంగా ఉంటుంది ఈ ప్రకాశము పృథక్ వేరుగా ఉంటుంది ఈ ప్రకాశాన్ని తీసుకెళ్ళి ఆ చలన చిత్రంలో చూపించే వస్తువులతో కలగా పలకం చేశారనుకోండి అలాంటి పొరపాటు చేయకూడదు ప్రకాశము ఒక్కటి చిత్రములు అదే తను ఈ సినిమా హాల్ తయారు ప్రాజెక్టర్ కొనుక్కుంటారు దాంట్లో బల్బు పెట్టుకుంటారు స్విచ్ ఆన్ చేస్తే వెలుగుతుంది ఆ ప్రకాశం ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది చిత్రాలు పదిహేను రోజుల ఒకటి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ప్రకాశం మటుకు ఒక్కటి అదేవిధంగా ఈ ప్రకాశము చైతన్య ప్రకాశము సంవిత్ ఆ ప్రకాశము ఆ వెలుగు లోపలున్న వెలుగు ఒక్కటి ఉన్న పూజ స్వామీజీ ఇక్కడ అనేక దీపాలు వెలిగించే కార్యక్రమానికి ఆయన తీసుకొచ్చారు తీసుకొస్తే ఆయన స్టేజ్ మీద మూడు నిమిషాలు కూర్చున్నారు ఐదు నిమిషాలు కూర్చు చెప్పారు ఎంతసేపు కూర్చున్నారో నాకు తెలీదు అంటూ రెండు నిమిషాలు ఆ స్వామి యొక్క ఏర్పాట్ల గురించి ఆయన యొక్క ప్రతిష్ట గురించి చెప్పారు స్వామికి ఎప్పుడు కూడా అలాగే అందరినీ సపోర్ట్ చేస్తారు కానీ దానికంటే ముందు మూడు నిమిషాలు మాట చెప్పారు ఆయన ఏం చెప్పారంటే ఇంకా చెప్తున్నాను ఏంటంటే పక్కన ఒక మధ్వస్వామి కూర్చుని ఉన్నారు ఆయన మధ్యలో ఆయనకేసి చూశారు కూడా ఒక నమస్కారం చేసేశారు ఈయన ఈయన వయస్సులో సగం అవుతుందనిపించింది ఆయన వయస్సు ఈయన ఆయనకి నమస్కారం చేసేసారు గట్టి నమస్కారం ఒకటి చేసేసారు చేసేసి ఆడియన్స్ని చాలా వినయంగా ఉంటారు స్వామిజీ ఆడియన్స్ని ఉద్దేశించి మాట్లాడారు మీరు ఒక్క దీపం వెలిగించినా లక్ష దీపాలు వెలిగించినా అది ఒకటే దీపము కోటి దీపాలు వెలిగించిన అది ఒక్క దీపమే అనేక దీపాలు వెలిగించిన దీపము ఒక్కటే పైగా ఆ బయట ఉన్న దీపం కంటే లోపల ఇంకో దీపం ఉంది నా లోపల ఓ దీపం ఉంది నా చేత పలికిస్తుంది మీ అందరి లోపల ఒకే దీపం ఉన్నది మీరు లక్ష మంది ఉన్న మీలో ఉన్న దీపం ఒక్కటే అలా చూశారు చూసి మీ ఆయన అలా చూశాను చూసి మళ్ళీ ఇటుకేసి చూసి హీ ఈజ్ వెరీ అలర్ట్ ఆయన ఆరోగ్యం శరీరం అలర్ట్గా లేదు కానీ బుద్ధి చక్కగా ఉంది బుద్ధికి ఏమి తేడా రావదు మరి అదే వేదాంత అధ్యయనం యొక్క ప్రభావం అలా ఉంటుంది చూసి మీ అందరిలో లక్ష మంది ఉన్నా మీరు బయట లక్ష దీపాలు వెలిగించినా మీ లోపల ఉన్న దీపం ఒక్కటే లక్ష ఒకే దీపం ఉంది ఆ దీపం నాలో ఉన్న దీపము మీలో ఉన్న దీపము ఒక్కటే ఆ దీపం నా చేత పలికిస్తోంది మీ చేత వినిట్లా చేస్తోంది మంచిది శుభంభూయ అని చెప్పారు అదే ఆయన కాబట్టి ఆ సంవిత్ ఆ దీపం ఆ దీపం ఒక్కటే లక్ష మంది కూర్చున్నా ఒక్కటే మీరు లక్ష దీపాలు వెలిగించినా ఒక్కటే లక్ష దీపాలు కాదు ఒక్కటే మీకు సంఖ్య బాగా ఉంటే మీకు సంతోషంగా ఉంటుంది కాబట్టి మీరు కౌంటర్లు వేసుకుంటారు లక్షని పది లక్షలని కోటని దీపం ఒక్కటే అలాగే మీ లోపల ఉన్న దీపం కూడా ఒక్కటే దాంట్లో ప్రకాశించేటువంటి వైద్యములు వైద్యములు అంటే దృశ్యములు తెలియబడేవి అవి అనేకాలుగా ఉంటాయి వాటి వల్లనే ఈ జాగ్రత్త కూడా ఈ అనేకత్వాన్ని బట్టి చాలా వైచిత్రితో కూడి ఉన్నది వైచిత్రి అనే దానికి చక్కటి అనువాదం ఇంగ్లీష్లో అయితే వెరైటస్ అండ్ మల్టిట్యూడినస్ అని ఇంగ్లీష్ అనువాదం తెలుగులో అనువాదం చెప్పాలంటే అనేకత్వ నానాత్వ విశిష్టమైన జగత్తు తెలుగులో చెప్పానా సంస్కృతంలో చెప్పానా కొంచెం డూబు తెలుగులో చెప్పినట్టుంది తప్ప అది సంస్కృతమే అంటే పలు రకము అనేక రకముల పలువేదముల జగత్తు అంతటి జగత్తును కూడా ఆ సంవిత్తు ప్రకాశింపజేస్తోంది జగత్తు అనేకమే కానీ సంవిత్తు ఒక్కటే జగత్తు ప్రకాశ్యము అంటే సంవిత్తు వచ్చి ప్రకాశింపజేస్తే అది ఉంది లేకపోతే అది లేనే లేదది సంవిత్తు సర్వమును ప్రకాశింపజేస్తూ తాను ప్రకాశ స్వరూపమై ఉన్నది కాబట్టి మీరు ఈ ప్రకాశాన్ని ఆ సంవిత్తుని ఈ కలగా కలగాపులమని చేసేయవద్దు మట్టిని పంచదారిని కలిపేయకూడదు సంవిత్తు అది పంచదార అది దాన్ని మట్టితో కలిపేయకూడదు శబ్దాన్ని ప్రకాశింపజేస్తుంది శబ్దం కాదు స్పర్శని ప్రకాశింపజేస్తుంది స్పర్శ కాదు రూపమును ప్రకాశింపజేస్తుంది రూపము కాదు గంధమును ప్రకా రసమును ప్రకాశింపజేస్తుంది రసము కాదు గంధమును ప్రకాశింపజేస్తుంది గంధము కాదు అనేకమును ప్రకాశింపజేస్తుంది తాను అనేకము కాదు పుట్టి గిట్టేవాటిని ప్రకాశింపజేస్తుంది తాను పుట్టదు తాను గెట్టదు ఈ తేడా తెలుసుకోవాలి మానవుడు తెలిసిపోయిందండి శ్లోకం ఇప్పుడు ప్రతిపదార్థలు చెప్పండి చెప్పి నీకు తెలిసిపోయిందో లేదో చెప్పండి జాగ్రదవస్థయందు శబ్దస్పర్శాదయ శబ్దము స్పర్శ రూపము రసము గంధము అనేవి వేద్యా తెలియబడేవి వైచిత్ర్యాత్ పలురకములుగా ఉండుట వలన పృథక్ వేర్వేరుగా ఉన్నవి తత్సంవిత్ వాటిని తెలుపుడు చేసే తెలివి లేకపోతే సరళంగా వాటి యొక్క తెలివి అంటే శబ్దము యొక్క తెలివి స్పర్శ యొక్క తెలివి రూపము యొక్క తెలివి రసము yokka తెలివి గంధము yokka తెలివి వాటి yokka తెలివి అంటే వాటిని తెలుపుడు చేసే తెలివి వాటి తెలివి తత వాటికంటే అనగా శబ్దాదుల కంటే విభక్త విలక్షణముగానున్నది కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్పావు ఏమిటది సంవిత్ శబ్దస్పర్శాదుల కంటే విలక్షణముగా ఉన్నది అని చెప్పాం శబ్దస్పర్శాదులు అనేకముగా ఉన్నవి అని కూడా చెప్పాం ఇంకా సంగిత్తు మాట ఏమిటి ఈ సంగిత్తు ఒకటా అనేకమా అది ఒకటే ముద్దయా అనేకం కలిసి తయారైందా అది కూడా చెప్పాలి కదా ఐకరూప్యాత్ ఒకే స్వరూపము అగుట వలన నభిద్యతే భేదములు లేవు భే భేదము భేదములు లేవు సంవిత్తు రెండు మూడు నాలుగు ఐదు పోపు పోపు పెడతారు చూడండి పోపులో ఎన్ని వేస్తారు ఒక డజన్ వేస్తారు అలాగే ఇవేవో ఒక డజన్ తీసుకొచ్చి పోపు పెట్టినట్టుగా సంవిత్తు తయారైందనుకోండు సంవిత్తు ఒక్కటి అది అంతటా సంవిత్తేది ఇప్పుడు ఈ దీపం ప్రకాశం ఈ ప్రకాశము ఇక్కడ ఒకటి అక్కడ ఇంకొకటి అక్కడ ఇంకొకటి అక్కడ మరొకటి అలా ఉందా లేకపోతే అంతటా ఏకరూపంగా ఉందా అంతటా ఏకరూపంగా ఉంది తర్వాత ఈ ప్రకాశం కేసు చూడండి ఆ ప్రకాశంలోనే మీరు ఈ పుస్తకానికి చదువుతున్నారు కదా ఆ ప్రకాశము ఏమిటో పది రెండు మూడు ఐదారు కలిసినట్లుందా ఒక్కటిగా అనిపిస్తుందా ఒక్కటిగా అనిపిస్తుంది మీ లోపల తెలివి కేసు చూసుకోండి మెడిటేషన్ కూడా చేద్దాము మీరు ఆ తెలివి కేసు మెడిటేషన్ చేద్దాం ఇది తెలివి పాఠం కదా మీరు ఆ తెలుగు చేసి చూసుకోండి చూసినప్పుడు మీకు అది అది ఏకరూపము అది అనేకములు కాదు ఇప్పుడు దేహం చేసి చూడండి చేతులు కాళ్ళు ముక్కు చెవి ఇది అనేకం మెడికల్ మేళ ఒకటి జరిగింది మెడికల్ మేళ మేళాలు జరుగుతూ ఉంటాయి కదా ఇప్పుడు శిల్ప కళా వేదికలో ఏదో ఒక కళా కళా కళల మేళ జరిగిందనుకోండి అక్కడికి వెళ్తే ఎన్ని కళలు ఉంటాయంట ఇరవయో ముప్పయో కళలు ఉంటాయి డ్యాన్స్ చేసేవాళ్ళు ఒకళ్ళు పాడేవాళ్ళు ఒకళ్ళు కొండలు చేసేవాళ్ళు ఒకళ్ళు బుట్టలు చేసేవాళ్ళు ఒకళ్ళు ఎన్ని రకాల కళలో ఉంటాయి అలాగే మెడికల్ మేళా మెడికల్ మేళాలోకి ఒక మనిషి వెళ్ళాడు లోపలికి వెళ్ళి చుట్టూ చూస్తే నూట నూట ఒక్క టెంట్స్ ఉన్నాయి హండ్రెడ్ అండ్ దేనికి సంబంధించిన టెంట్స్ అని అడిగి అని ఇలా చూశాడు అని అడిగాడు ఎవరన్నా అయ్యా ఇవన్నీ దేనికి సంబంధించిన టెన్షన్ నీకు సంబంధించిన టెన్షన్ చెప్పారు అన్నీ నాకు సంబంధించినవి అన్నీ నీకు సంబంధించినవి అని మొదటి టెంటేస్ చూశాడు చూస్తే పోడియా ట్రీన్ ఉన్నాయి ఇది ఏమిటండి అంటే మీ కాళ్ళకి వచ్చిన వ్యాధుల్ని మేము సరిచేస్తూ ఉంది రెండో చూస్తే ఆర్థోపీడిక్స్ అని ఇది ఏమిటండి మీ మోకాళ్ళకు వచ్చిన కష్టాలను మేము సరిచేస్తూ మూడవ టెంట్కి చూస్తే వ్యాజికోజ్ వెయిన్స్ అని ఉంది ఇదేమిటంటే కాళ్ళు మోకాళ్ళు సరైనయా లోపల మాంసంలో ఇలాగంటి నలాలు ఉంటాయి దాంట్లో రక్తప్రసారం ఉండాలి కదా వాటిలో తేడాలు వస్తే మేము సరిచేస్తామని వాళ్ళు చెప్పారు నూటొక్కటి ఈ నూటొక్కటిలో తన దేహానికి చందం ఏదైనా ఒకటి ఉందేమో అని వెతికితే లేదు ఆఖరికి ఒక ఇంకొక టెంట్ దగ్గరికి వెళ్తే ఇదేమిటండి అంటే మీకు నిద్ర పట్టకపోతే మేము ఏర్పాటు చేస్తాం ఇది స్లీప్ రీసెర్చ్ ట్యాంట్ అని చెప్పారు అది కూడా కనెక్ట్ అండ్ మనస్సుకి వేరే ట్యాంట్ ఈ దేహం ఎన్ని నూట ముక్కలు ఇప్పటి వరకు ఇంకో నాలుగేళ్ళు అయితే మళ్ళీ మేళా వేస్తే నూట ముప్పై ఇది దేహం సం అలాగా ముక్కల కింద ఉంటుందా లేదా ఐక ముఖ్యాత్ నీ అంటే అది సంవిత్ అంటే కాబట్టి శ్లోకం అంతా వచ్చేసింది ఇంకేం మిగలేదు కమట మనోహిరిష్యసేక శ్లోకా శబ్దస్పతి వేద్యా వైచిత్ర్యాగరే పృథక్ తో విభక్తంవిత్ ఐకూప్యాన్న భిదాప్ వేదంతు స్థిరం జాగరే స్థిరం తద్భేదో సంవిత్ ఏకరూపా మంచిదేశ్ చాలా మంచి టెక్స్ట్ ఆయన ఎలా డెవలప్ చేసుకొస్తున్నాడో చూడండి టాపిక్ని చాలా బాగా డెవలప్ చేస్తున్నాడు అదేనా మీకున్న శ్లోకం ఎందుకంటే కొంత సంగ్రహ రూపం చూస్తున్నాం నాకు జాగ్రత్త అవస్థ గురించి చెప్పాడా ఇప్పుడు స్వప్నావస్థ గురించి చెప్తున్నాడు ఆయన ఏమంటున్నాడంటే జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి తేడా ఏమైనా ఉందా అంటే లేదంటున్నాడు జాగ్రత్త అవస్థలో మీరేం చేస్తారు శబ్దాలని వింటారు స్వప్నంలో ఏం చేస్తారు అదే ఘనకార్యం చేస్తారు ఏదైతే కొత్త ఘనకార్యం ఏమైనా చేస్తారా జాగ్రత్తలో స్పర్శలను తెలుసుకుంటారు స్వప్నంలో అంతే జాగ్రత్తలో రూపాలను చూస్తారు స్వప్నంలో రూపాలు ఒకటి జాగ్రత్తలో సినిమాలు చూస్తా ఉన్నాను స్వప్నంలో కూడా చూసేవాళ్ళం నేను సినిమాలో నేను స్వప్నంలో కూడా ఏమి జాగ్రత్తలో విందు భోజనానికి వెళ్తారు స్వప్నంలో విందు భోజనానికి వెళ్తాను జాగ్రత్తలో గంధాలని ఆగ్రానిస్తారు స్వప్నంలో ఆగ్రానిస్తారు జాగ్రత్తలో ఈ ఐదు కాకుండా ఆరోదేదైనా చేస్తారా ఏమి లేదండి ఈ ఐదే ఐదేనండి జగత్తులో ఎన్ని ఉన్నాయి ఐదే ఉన్నాయి ఐదే తత్వాలు ఎవరిలో ఉన్నారు ఐదు కాదు ఆరున్నాయన్నారు ఏదంటే ఆరేమిటి రేపడి మాకు సమాధిలో కనపడుతుంది మీకు ఎవరికి కనపడుతుంది ఆరోది అది మీకు మీరు సామాన్య అలగాజనం ప్రాకృత జను అది మీకు కనపడదు మాకు సమాధిలో కనపడుతుంది భగవాన్ బుద్ధుడు ఏమన్నాడంటే ఎవడైనా సీక్రసీ గురించి మిస్టరీ గురించి మాట్లాడితే వాడిని రెలిజియన్ నుంచి పక్కన పెట్టండి అని చెప్పాడు ఆయన బుద్ధ భగవానుడు అలా చెప్పాడు హీ సెడ్ దేర్ షుడ్ బీ నో సీక్రసీ అండ్ మిస్టరీ ఇన్ రెలిజియన్ అని వాట్ హీ సెడ్ రెలిజియన్లో సీక్రసీ అని ఎవడైనా అన్నాడంటే మీరు దూరంగా ఉండండి యూ డోంట్ గో నియర్ హిమ్ వాడి మీద యుద్ధానికి వెళ్ళక్కర్లేదు మీరు యుద్ధం చేసి వాళ్ళు వేరే ఉన్నారు జన విజ్ఞానం ఏది వాళ్ళు చేస్తారు మనం వేదాంతంలో మనం ఎవరుంటుందో యుద్ధం చేయం కానీ మన పని మనం చూసుకుంటాం దాంతో టైం వేస్ట్ చేసుకోం సీక్రసీ అని ఎవడైనా అంటే దేర్ ఈజ్ నో సీక్రసీ జగత్తు పాంచభౌతికము దానికి పేరే పాంచభౌతికము ఈ ఐదే ఉన్నాయి మీరు జాగ్రత్తలో తెలుసుకునేవి ఐదే స్వప్నంలో తెలుసుకునేవి కూడా ఆ ఐదే అయితే ఒక్కటి మాత్రం ఉన్నది జాగ్రత్తలో అన్నీ కూడా చాలా స్థిరంగా ఉన్నట్టు కనపడతాయి ఎందుకంటే జాగ్రత్తలో మనస్సుతో పాటు కన్ను మనస్సుతో పాటు చెవి మనస్సుతో పాటు ముక్కు ఇలా పనిచేస్తాయి స్వప్నంలో ఈ చెవి ఉండదు ముక్కు ఉండదు కన్ను ఉండదు ముక్కు ఈ రసము నాలుక ఉండదు చర్మం ఉండదు అన్నీ మనస్సే ఏడవాలి ఇది ఎలాగంటే ఒక కుక్ ఒకడు ఉండేవాడు చెఫ్ చీఫ్ కుక్ ఆయనకి నలుగురు అసిస్టెంట్లు ఆయన మామూలుగా పైనుంచి చూస్తూ ఉంటాడంతే వాళ్ళే చేస్తారు అతను ఒకడేమో అన్నం వండుతాడు ఒకడు కూర వండుతాడు ఒకడేమో సాంబార్ చేస్తాడు ఈ చెఫ్ మటుకు రసం మటుకు రసానికి పోపు మాత్రం అతను పెడతాడు ఇంకా మిగతాది ఏమీ ముట్టుకోవద్దు రసానికి కావాల్సిన తయారీ అంతా వాళ్ళు చేసేసిన తర్వాత అతను ఏమన్నా రసానికి అంతా ఏర్పాటు అయిపోయింది అయిపోయిందా వస్తున్నాను కదా ఆ పోపు తీసుకురా అని ఆయన దానికి పోపు పెట్టేసి మళ్ళీ వెళ్ళి కుర్చీలో కూర్చుంటాడు ఇంత పొడుగు టోపీ ఒకటి పెట్టుకోండి ఇంతవరకు ఆ టోపీ అంత పొడుగు ఎందుకుందో నాకు అర్థం కాదు టోపీ ఎందుకుందో అర్థమైంది ఎందుకంటే తలకుండే మలినం ఏదైనా ఉంటే అది ఫుడ్కి తగలకూడదు అందుకోసం టోపీ ఉండాలి డాక్టర్లకు కూడా టోపీ డాక్టర్లు ఇంత పొడుగు పెట్టుకోవడం వాళ్ళు కవర్ అయిట్లా పెట్టుకుంటారు ఇతను కూడా కవర్ అయిట్లో పెట్టుకుంటే సరిపడుతుంది ఇంత పొడుగు పెట్టుకోక్కర్లేదు కానీ మరి ఎందుకు అలా పెట్టుకుంటారు బ్రిటిష్ విక్టోరియన్ స్టైల్ అయి ఉంటుంది ఎందుకు సో అతను చెఫ్ చీఫ్ చెఫ్ ఓకే ఓ రోజు ఏమైందంటే వీళ్ళందరూ డుమ్మా కొట్టారు ఈ నలుగురు అసిస్టెంట్లు రాలేదు చీఫ్ విఐపి వచ్చేస్తున్నాడు ఇప్పుడు వీడు ఏం చేస్తాడు కూర వేడే ఉంటాడు పప్పు వాడే ఉన్నాడు ఏదో మొత్తానికి కింద మీద పడి ఈ టోపీ అవతల పారేసి ఒళ్ళంతా చేస్తుంది అన్నీ తనే చేసుకున్నాడు అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు వచ్చారు పో పట్టడా అప్పుడు వచ్చారు ఈ స్వప్నంలో మనస్సు యొక్క పరిస్థితి అలా ఉంటుంది కన్ను నిద్రపోతాం ఉంటుంది చెవి నిద్రపోతాం అన్నీ మనస్సే ఏడవాలి అన్ని అన్ని పనులు మనస్సే చేసుకోవాలి గంధం ఆగ్రానించాలంటే ముక్కు నిద్రపోతూ ఉంటుంది కాబట్టి మనస్సే చేసుకోవాలి ఆ పని రూపం చూద్దామంటే తన్ను నిద్రపోతూ ఉంటుంది మనస్సే చేసుకోవాలి అన్నీ మనస్సే చేసుకోవాలి దాంతో ఏమైపోతుందంటే అసిస్టెంట్లు లేకుండా చెప్ వంట వండినట్టుగా ఈ మనస్సు మాత్రమే చేసేటువంటి ఆ స్వప్నావస్థ స్థిరంగా ఉండదు ఇది గంధం బాగుంది ఉంటున్నప్పుడు గంధం పోయి రూపం వచ్చిపోతుంది ఈ రూపం బాగుంది ఉంటున్న లోపలికి శబ్దం ఏది స్థిరంగా ఉండదు మోస్ట్ చంచలంగా ఉంటుంది స్థిరంగా ఉండదు కొండ మీద ఉంటాడు ఇంతలోకి కొండపోయి సముద్రం వస్తుంది సముద్రంలోకి పడుకుంటాడు సముద్రాన్ని చూస్తూ కొండ మీద సముద్రం చూశాను అనుకుంటాడు స్వప్నంలో ఏది స్థిరంగా ఉండదు బట్ స్థిరంగా ఉండదు అంతే తేడా మిగతాదంతా సమానమే ఇది అంటే ఒకడు స్థిరంగా కూర్చున్నాడు ఇంకొకడు ఇటు అటు అటు గెంతులు వేస్తున్నాడు పరీక్షలు అయిన తర్వాత మార్పునిద్దరికీ సమానమే అది పరిస్థితి సో స్వప్నంలో అస్థిరత్వం అనే ఒక తేడా ఉన్న మాట ఒప్పుకుంటున్నాం మేము ఆ తేడా ఉంది అంతకు మించి ఇంకా ఏ అంశంలోనూ తేడా లేదు ఏ అంశం ఉంటే ఏమిటి జాగ్రత్త జగత్తు ఎలా అయితే ఐదింతుతో నిండి ఉంటుందో స్వప్న జగత్తు కూడా ఐదింతులో నిండి ఉంటుంది శబ్దస్పర్శ పురస గ్రంథములు జాగ్రత్తలో ఎలా అయితే అనేకములో రూపములు అనేకములో అదేవిధంగా స్వప్నంలో కూడా అవన్నీ అనేకంగా ఉంటాయి వైచిత్రి అక్కడ కూడా ఉంటుంది జాగ్రత్తలో ఎలా అయితే అవి తెలియబడేవిగా ఉంటాయో స్వప్నంలో కూడా తెలియబడేవిగానే ఉంటాయి సంవిత్ వాటన్నిటినీ తెలుసుకునేటువంటి సంవిత్ జాగ్రత్తలో ఎలా తెలుసుకుంటూ ఉంటుందో వాటన్నిటినీ ప్రకాశింపజేస్తుందో స్వప్నంలో కూడా ఆ తెలివియే వాటిని ప్రకాశింపజేస్తూ ఉంటుంది తెలివి నిద్రపోదు తెలివి నిద్రపోదు కన్ను ముక్కు చెవి నిద్రపోతాయి మనస్సు తెలివిగా ఉంటే కళ మనస్సు కూడా నిద్రపోతే సుగాఢ సుశుక్తి ఆ తర్వాత వస్తుంది ఆ శ్లోకం తర్వాత వస్తుంది తెలివి నిద్రపోదు మనస్సు నిద్రపోదు మిగతాలన్నీ నిద్రపోతాయి అప్పుడు కళ ఏది మన తెలివి నిద్రపోదు మనస్సు నిద్రపోదు ఇంద్రియములు నిద్రపోవు అది జాగ్రత్త తెలివి నిద్రపోదు మనస్సు నిద్రపోతుంది ఇంద్రియములు నిద్రపోతాయి అది సుశుప్తి ఓకే కాబట్టి సో దానికి తర్వాత వస్తాం కనుక తెలివి ఉంటుంది ఆ తెలివిలోనే ఇవన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి అది సమానమే జాగ్రత్తకి ఎలిజను తర్వాత ఈ తెలివి ఈ ప్రకాశింపజేయబడే శబ్దాదులన్నిటికంటే విలక్షణంగా ఉంటుంది అది సమానమే జాగ్రత్తతోటి ఆ తెలివి ఏకరూపంగా ఉంటుంది అది కూడా సమానమే ఇప్పుడు ఇంకొక ప్రశ్న జాగ్రత్తవస్థలోని తెలివి ఏకరూపమైన తెలివి స్వప్నావస్థలోని తెలివి ఈ రెండు వేర్వేరు తెలివిలా ఒకే తెలివియా ఒకే తెలివి ఇప్పుడు మా సినిమా వచ్చింది టూరింగ్ ట్యాకేసి పాతాళ భైరవ సినిమా వచ్చింది అప్పుడున్న ప్రకాశము ఆ సినిమా పోయి సినిమా పోయి బాలనాగమ్మ సినిమా వచ్చింది అప్పుడున్న ప్రకాశము రెండు వేరువేరా ఒకటి ఉంటాయ ప్రకాశం ఎప్పుడూ ఒక్కటే ఉంటుందండి ప్రకాశం ఉండదు పన్నెండు సూర్యులు ఉన్నాయని అంటారు సూర్యులు ఉంటారండి ఒక్కడే సూర్యులు ఉంటాడు కానీ ఆ సూర్యుడు పన్నెండు రకాలుగా కనపడతాడు ఏప్రిల్ నెలలో ఎలా కనపడతాడు డిసెంబర్లో ఎలా కనపడతాడు ఎలా కనపడతాడంటే ఏప్రిల్ ఆ సూర్యుడు వెళ్ళిపోయి కొత్త సూర్యుడు వచ్చేటప్పుడు బాబు అన్నట్టుగా కనపడతాడు వాస్తవంలో ఆ సూర్యుడు వెళ్ళిపోయి కొత్త సూర్యుడు రాడు అదే సూర్యుడు కనపడుతూ ఉంటాడు ఇప్పుడు మే సన్ డిసెంబర్ సన్ టూ డిఫరెంట్ సన్స్ అన్నట్టుగా అనిపిస్తుంది వాస్తవానికి ఒకే సన్ అలాగే జాగ్రత్త అవస్థ యొక్క సన్నిహితులు స్వప్నావస్థ యొక్క సంగీతం ఒక్కటే